సాదనం శ్రీమహాగనాధిపతరంభా మధ్యమాం అమార్యపర్య వందే గురుపరా ఓం భద్రమే కన్నేష్ రామదేవాద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తువాగంసూ యశేమేవస్తిన ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా విష్వేగా స్వస్తి నార్ోరిష్టమే స్వస్తి నో బృహస్పతి ఓం శాంతిశాంత దిశాంతి ధర్మాన్యోగనోపమాన్యాభి సంబుద్ధం వందే ద్విపదాం వరం తేన ఆకాశకల్పేన జ్ఞాన ధర్మాన్ ఆత్మన గగనోపమాన్ సో యహా సంబుద్ధ ఆకాశము వంటి జ్ఞానము అది మన యొక్క స్వరూపం అది మన స్వరూపము దేహాన్ని బట్టి వచ్చే మనుష్యత్వము దేహాన్ని బట్టి మనుష్యత్వము పూస్త్వము బ్రాహ్మణత్వాదులు భారతీయత్వాదులు లేకపోతే ఆంధ్రప్రదేశ్ బిలాంగింగ్లు ఇలా దేహాన్ని బట్టి ఎన్నెన్నెన్నో వస్తాయి ఇవేవి మన స్వరూపం కాదు తర్వాత గృహస్థ గృహస్థ సన్యాస ఇత్యాది ఆశ్రమాలు కూడా దేహాన్ని బట్టి వస్తాయి తప్ప అవి కూడా స్వరూపం కాదు తర్వాత మతం కూడా స్వరూపం కాదు పుట్టిన పిల్లాడు ఉన్నాడండి వాడు ఏమిటండి వాడే వాడు ఏ మతం వాడు పుట్టిన పిల్లాడు ఏ కులం కాని పుట్టిన పిల్లవాడిలో ఏముంటుందో తెలిసినా ఆ చైతన్యశక్తి ఉంటుంది ప్రాణశక్తి ఉంటుంది అహమస్మి అని తెలుస్తూ ఉంటుంది అహమస్మి అనే వాక్యం తెలియదు అహమస్మి సెంటెన్స్ తెలియదు ద సెన్స్ ఆఫ్ బీయింగ్ ఉంటుంది ద సెన్స్ ఆఫ్ బీయింగ్ ఆ సత్త ఉనికి ఆ సత్త యొక్క ఎరుక ఉంటుంది ఎరుక ఉంటుంది కానీ ఆ ఎరుకని పద పదజాలంతో చెప్పేటువంటి పరిస్థితి ఉండదు అదంతా తర్వాత వస్తుంది కాబట్టి మనిషి యొక్క మూలతత్వము ఆ ఎరుక జ్ఞానేన ఆకాశ కల్పేన నిన్న మా మిత్రులు మాట చెప్పారు సీతారామాజనే నేను నేను నేనను వాడు నేను కాదు నేనును సాక్షిగా దర్శించువాడే నేను ఇప్పుడు నేను గృహస్థును నేను తండ్రిని నేను తల్లిని లేకపోతే నేను బ్రాహ్మణుని క్షత్రియుని ఇలాగే నేను నేను నేను వీడు ఏదైతే అంటాడో అదేది నేను కాదు నేను యొక్క యథార్థ స్వరూపం అదేదీ కాదు మరి ఇంకా నేను యొక్క యథార్థ స్వరూపం ఏమిటి అంటే అంటే ఆ పరిచ్ఛన్న వ్యక్తిత్వాన్ని ఆ సాక్షిగా దర్శించే చైతన్యం ఏది కలదో అదియే యథార్థ స్వరూపము జ్ఞానేన ఆకాశ ఆకాశ ఆకాశ సదృశమమైన జ్ఞానం ఉండాలి నా దగ్గర వేదాంతం అధ్యయనం చేసే ఒక అమ్మగారు యుఎస్లో బాగా శ్రద్ధగా అధ్యయనం చేసేవారు గృహ గృహిణి అయితే ఆయన భర్త బిజినెస్ మ్యాను ఆయన బిజినెస్ హోమ్ హోమ్ బిజినెస్ చేస్తాడు ఇంటి దగ్గర నుంచి పనిచేస్తాడు బిజినెస్ విజిట్స్ అవి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది వర్క్ ఇంటి దగ్గర నుంచి వస్తారు ఈ మధ్యకాలంలో ఆ ల్యాప్టాప్ ఎదరకుండా పెట్టుకుని వస్తూ ఉంటారండి బిజినెస్ ఇటువంటి వెళ్ళేదేమీ తక్కువగా ఉంటుంది బిజినెస్ చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటారు బిజినెస్ అంటే మాట్లాడటమే మాట మాటలతోటే బిజినెస్ చేసుకుంటూ పోవాలి సో అవన్నీ వింటూ ఉంటారు అని వింటూ ఉంటే ఆ బిజినెస్లో ఆయన ఎక్సైట్ అయిపోతూ ఓసారి కోప్పడతారు ఓసారి ఆనందంగా ఉంటాడు ఓసారి లాభపడతాడు ఓసారి నష్టపడతాడు అవన్నీ వినపడుతూ ఉంటాయి ఆయన బాగానే ఉంటాడు ఆయనకు అలవాటే వదిలే కానీ ఈ టెన్షన్ పెరిగిపోయి కష్టపడిపోతూ ఉంటారు ఒకప్పుడు బిజినెస్ బాగా వెళ్తుందని ఉత్సాహం ఇంకొకటి బిజినెస్ డౌన్ అయిపోతుందని భగంగా ఈ రకంగా షీ బికేమ్ వెరీ టెన్స్ నన్ను అడిగారు ఎలాగే ఈ సమస్యకి పరిష్కారం ఎందుకంటే ఆయనకి ఏమి సమస్య లేదు ఆయన ఆయనకు అలవాటు బిజినెస్ పీపుల్ ఆర్ ఎకస్టమ్ ఉంటుంది దాట్ బిజినెస్ పీపుల్కి కొంచెం అప్స్ డౌన్స్ ఉంటాయి వాళ్ళకి అనుభవం మీద అప్పు అప్పు వచ్చిందని వాళ్ళు కంగారు పడిపోరు ఇవాళ బిజినెస్ చాలా ఎక్కువగా వచ్చేసింది కదా అని ఇంకా దాన ధర్మాలు ఏం మొదలెట్టేసేయరు అలా ఎందుకంటే నెక్స్ట్ డే అది ఎలా ఉంటుందో దేనో ఇటు దేనో వెళ్ళివాలి డౌన్ అయిందని కంగారు పడరు నడిపిస్తూ ఉంటారు ఒక ఆయన హోటల్ నడిపిస్తూ ఉండేవాడు లాభం వస్తుందంటే లేదంటే నష్టాల్లో నడుస్తుంది మరి ఎందుకు నడిపిస్తున్నారండి వస్తుందని లాభంలో ఇట్ విల్ కమ్ నేనో సో ఆమె అలా కంగారు పడిపోతుంటే నన్ను సలహా అయితే నేను చెప్పాను చాయిస్ లెస్ అవేర్నెస్ Be aware without any choice. Mm -hmm. This is because choice is not the choice. Choice is not the choice, it is the choice. It is the ego. That is the choice. If you are not a choice, that is the choice. If you are not a choice, it is better than that. తర్వాత బుద్ధిమంతుడుగా ఉంటే సరిపడుతుంది చదువుకోవడం చదువుకోకపోవడం కూడా అంత ఇంపార్టెంట్ కాదు అది ఇంకా బెటర్ అంటే చాయిసెస్ని బాగా కుదించి కుదించి కుదించి స్టేజ్ కమ్స్ ఛాయిస్ లెస్ మీకు భోజనం ఏం కావాలి అంటే మీరు ఏది ఏర్పాటు చేయగలరో చూడండి అంతే ఛాయిస్ లెస్ మీరు ఏది ఏర్పాటు చేయగలరు మీరు చపాతీ తిన ఓయస్ మీరు చపాతీ చేస్తారా అయితే తినేస్తారా ఏం తినేయాలి సో ఈ రకంగా చాయిస్ లెస్ అవేర్నెస్ను డెవలప్ చేస్తే అలాగే ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి ఆ వ్యక్తి గురించి ఏ రకమైన చాయిసెస్ ఉండవు ది పర్సన్ ఈజ్ యాక్సెప్టెడ్ యాజ్ హీ ఈజ్ నో చాయిస్ జ్ఞానైనా ఆకాశ కల్పేనా అంటే అది ఆ చాయిస్ లెస్ ఆల్మోస్ట్ ఒక బ్లాండ్ అవేర్నెస్లో ఉండాలి బ్లాండ్ ఏ రకమైన ప్రాజెక్షన్ లేకుండగా ఏ రకమైన కామన కాని వ్యతిరేక భావం కానీ భయం కాని లేకుండగా అలాగా ఉడికించిన కూరలాగా పుష్టి చేస్తుంది కానీ మనం అనుకున్న రసాలు ఏమీ దాని గుండే ఒక విలక్షణమైన రసమే ఉంటుంది ఈ షడ్రసాలు ఉండవు అది దాని మహిమ సో ఆ విధంగా ఆ ఈ జ్ఞానేనా ఆకాశ కల్పేనా అనే ఎక్స్ప్రెషను చాలా బాగా ఉపయోగపడుతుంది దాన్ని చాలా ఓపికగా కల్టివేట్ చేయాల్సి ఉంటుంది అదే మరి మననము నిధి ధ్యాసనము అన్నది అక్కడి నుంచి వస్తుంది ఓపికగా శ్రద్ధతో ప్రేమతో అలా చాయిస్లెస్ అవేర్నెస్ని కల్టివేట్ చేసుకుంటూ పోవాలి అలా చేయటం అవసరం సో అందాము జ్ఞాన సైవ పునర్విశేషణం ఈ జ్ఞానేనా అని కదా జ్ఞానముతో ఆ జ్ఞానమునకే ఇంకో విశేషణం ఏమిటా విశేషణము అంటే జ్ఞేయాభిన్నేన అన్నది విశేషణం ఇంకో విశేషణం జ్ఞేయాభిన్నేన అది వివరిస్తున్నారు జ్ఞేయర్ధర్మై ఆత్మభి అభిన్నం సో జ్ఞేయాభిం తేను జ్ఞేయాభిన్న అందము అగ్నిోష్ణవత్ సవితృప్రకాశవచ్చేయా అన్నదానికి ఒక విశేషణ ఆకాశకల్పేన మరో విశేషణం జ్ఞేయాభిన్న నిన్న నేనేమని చెప్పానంటే జ్ఞేయం బ్రహ్మ దానికంటే అభిన్నమైనది అని చెప్పాను కానీ భాష్యకారులు దాన్ని జ్ఞేయము కంటే అభిన్నము అనే కాకుండా జ్ఞేయముల కంటే అభిన్నము అని బహువచనంగా స్వీకరించి జ్ఞేయములైన ధర్మములు ఇప్పుడు ఒక పరిచ్ఛన్న వ్యక్తిగా నేను ఇతరం వ్యక్తులందరికంటే డిఫరెంట్ కానీ నిన్నే మనం చేశాను హ్యూమన్ కాన్షియస్నెస్ అనే లెవెల్కి వెళ్తే నో డిఫరెన్స్ వాట్సా నో డిఫరెన్స్ లైఫ్ కాస్మిక్ లైఫ్ అనే అంశంలో నో డిఫరెన్స్ జ్ఞానేనా ఆకాశ కల్పేనా ఆ చాయిస్లెస్ అవేర్నెస్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఆ చైతన్యంలో భేదం అనేది ఏది లేదు ఎందుకంటే చైతన్యంలో భేదం ఉందనుకోండి రెండు చైతన్యాలు ఉన్నాయనుకోండి రెండు వేరువేరు చైతన్యాలు ఈ రెండు వేరువేరు చైతన్యాలను తెలుసుకునే చైతన్యం ఒకటి ఉండాలి లేకపోతే ఈ రెండు వేరువేరు చైతన్యాలు ఎస్టాబ్లిష్ కావు నిర్ధారితం కావు ఎందుకంటే ఇవి జ్ఞేయములు ఇప్పుడు ఇవి దృశ్యములు అవుతున్నాయి దృశ్యములు అవుతున్నాయంటే వీటి రెండింటినీ చూడాలి రెండింటికి భేదాన్ని చూడాలి అటువంటి సాక్షి ఒకటి ఉండాలి ఇది టేబులు ఇదేమో రేడియో ఈ రెండు భిన్న భిన్నములు అని ఆ భేదాన్ని దర్శించటానికి భేదము లేని కనీసం అవి రెండు రెండు కాని అంటే భేదము లేని చైతన్యం ఉంటేనే ఆ రెండు అనే భేదం తెలుస్తుంది కాబట్టి చైతన్యంలో భేదము నిర్ధారితం కాదు చైతన్యము ఎప్పుడూ అద్వితీయంగానే ఉంటుంది కనుక ఆకాశకల్పమైన జ్ఞానము తన చేత ప్రకాశింపజేయబడే జ్ఞేయముల కంటే అభిన్నంగా ఉంటుంది ఇది ఎలాగంటుందంటే సినిమా తెర మీద మీకు బొమ్మలు కనపడుతున్నాయి ఆ బొమ్మలన్నీ దేని వల్ల కనపడుతున్నాయి ప్రకాశము ప్రాజెక్టర్ కాంతి వల్ల కనపడుతున్నాయి కనపడే బొమ్మలు ఆ కాంతి కంటే భిన్నంగా ఉంటాయా ఆ కాంతి రూపంగానే ఉంటాయా కాంతి రూపంగానే ఉంటాయి కాంతి కంటే భిన్నంగా ఏమి హీరో హీరోయిన్ మొదలైనటువంటి బొమ్మలు ఏవైతే కనపడుతున్నాయో అవన్నీ కూడా కాంతిలో కనపడే వివర్తములు మాత్రమే ప్రాజెక్షన్స్ ఇన్ దట్ లైక్ ఇట్స్ కాబట్టి కాంతి కంటే భిన్నంగా వాటికి మనుగడే లేదు సపోజ్ మీరు హీరోని చూస్తున్నారనుకోండి అక్కడ హీరో ఉన్నాడు నేను వెళ్ళి స్విచ్ ఆఫ్ చేశాననుకోండి ప్రాజెక్ట్ అయితే హీరో ఉంటాడా ఉండడు కాబట్టి కాంతి కంటే భిన్నంగా అసలు ఏది ఉండనే ఉండదు అలాగే ఆకాశ ఆకాశము చైతన్యం కంటే భిన్నంగా ఆ చైతన్యంలో ప్రకాశించే వివిధ జీవులు ఆ చైతన్యం కంటే భిన్నంగా ఉన్నారా ఉన్నారని అనిపిస్తుంది వాస్తవంలో చైతన్యం కంటే భిన్నంగా వివిధ జీవులు లేరు ఇప్పుడు ఇది సాయంకాలము అని మనకు అనిపిస్తుంది ఉదయం సాయంకాలము భేదం మనకి తెలుస్తూ అయితే సాయంకాలము అన్నది కాలము కాలము యొక్క ఒక ఖండము ఇప్పుడు మీరు ఆలోచించండి కాలాన్ని తెలుసుకునే చైతన్యం నేను జ్ఞానైన ఆకాశ కల్పేన కాలాన్ని తెలుసుకుంటూ ఉంటాను ఆ చైతన్యం ఇప్పుడు నా చేత తెలియబడే కాలము అది ఆ తెలుసుకునే చైతన్య స్వరూపుడనైన నాకంటే భిన్నంగా ఉంటుందా ఉండదు ఉంటుందని మనం భ్రమపడతాం భిన్నంగా ఉండదు మీరు ఘటాన్ని తెలుసుకుంటున్నప్పుడు మీ చేత తెలియబడే ఘటము ఆ తెలివి భిన్నంగా ఉండదు తెలివి అందే ఘటాకారం ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్పి ఘటజ్ఞానము కంటే ఘటం భిన్నంగా ఉండదు కనుక ఏ ప్రకాశంలో ఏ చైతన్య ప్రకాశంలో ఈ ధన్వాలు అంటే ఈ జీవులన్నీ ప్రకాశిస్తున్నాయో ఆ జీవులన్నీ ఆ చైతన్య ప్రకాశం కంటే భిన్నంగా ఉండవు ఇది ఎలాగంటే రూలు దేనిని నేను చూస్తున్నానో అది నా చూపు కంటే వేరుగా ఇప్పుడు నేను నేను బొమ్మను చూస్తున్నా శ్రీకృష్ణుని బొమ్మను చూస్తున్నా ఇప్పుడు ఆ బొమ్మ నా చేత చూడబడే బొమ్మ నాకంటే భిన్నంగా నాకు దూరంగా ఆ గోడ మీద ఉన్నట్టు కనబడుతోంది అది అందరికీ అదే అనుభవం కానీ మీరు ఆ అనుభవం సత్యం అనుకోకూడదు ఏది కనబడుతోందో అది సత్యం అనుకోకూడదు మీరు ఆలోచించండి నాకంటే భిన్నంగా నాకు దూరంగా గోడ మీద ఉంది అన్నట్లు కనబడే ఆ శ్రీకృష్ణుని బొమ్మ నా చూపులో అంతర్భాగంగా ఉందా నా చూపు కంటే బయట ఉందా చూపులో అంతర్భాగంగా ఉంది కాబట్టి ఏ చైతన్యంలో సకల జీవులు ప్రకాశిస్తున్నారో ఆ సకల జీవులు ఆ చైతన్యం భిన్నంగా లేనే లేదు ఏయా భిన్న ఇది ఇది అద్వైతత్వం నా చేత చూడబడే బొమ్మ నా చూపు కంటే భిన్నంగా లేదు ఇప్పుడు చూపు చూపు బొమ్మ నేను బొమ్మను చూస్తున్నాను దీంట్లో నేను బొమ్మను చూస్తుతా అనే అనుభవంలో బొమ్మ ముందా నేను ముందా చూపు ముందా చూపు ముందు చూపు ముందు చూపు వచ్చింది తది మీరు చెప్పకముందే నేను చెప్పాను అందుచేతనే ఇప్పుడు కళ్ళు తెరిచా కళ్ళు మూసుకున్నానండి ద్రష్ట లేడు దృశ్యము లేదు వాళ్ళు తెరిచేనండి నేను ద్రష్ట దృశ్యము బొమ్మ వచ్చాయి ఇపుడు చూపు ముందు వచ్చి తర్వాత నేను ద్రష్ట దృశ్యము వచ్చాయా చూపు రాకుండానే వచ్చాయి చూపు ముందు నేనంటే పరిచ్ఛన్న వ్యక్తి నేను ద్రష్ట సబ్జెక్టు ఆబ్జెక్టు చూపు ముందు సీంగ్ ఈస్ ది ట్రూత్ ఆ సీంగ్లోనే సీయర్ సీన్ అనే డివిజన్ కల్పితంగా ఉంటుంది సీయింగ్ ఇస్ ది ట్రూత్ సీయింగే ఒకవైపు సీన్గా ఇంకోవైపు సీయర్గా భాషిస్తుంది ఆ జ్ఞానము ఆకాశ సదృశమైన జ్ఞానమే ఒకవైపు ద్రష్టగా అంటే అహంకారావచ్ఛిన్న చైతన్యం ఇంకోవైపు దృశ్యముగా అంటే దృశ్యావచ్ఛిన్న చైతన్యం అదే భాషిస్తుంది వెరీ ఇంట్రెస్టింగ్ గోడకి ఇటు అదే చైతన్యం ఉంది అటు అదే చైతన్యం ఉంది ఇది ఆర్ బోత్ సైడ్స్ ఆఫ్ ది సేమ్ వాల్ అలాగా అంచేతనే జ్ఞేయాభి దీనికి దృష్టాంతం ఏం చెప్పారంటే ఆ చైతన్యము అగ్ని ఉష్ణవత్ ఇప్పుడు అగ్ని యొక్క ఉష్ణము వేడి వేడి కంటే భిన్నంగా ఎన్నడూ ఉండదు అగ్ని యొక్క అగ్ని కంటే అగ్ని యొక్క ఉష్ణము అగ్ని కంటే భిన్నంగా ఎన్నడూ ఉండదు సూర్యుని యొక్క ప్రకాశము సూర్యునికంటే భిన్నంగా ఎన్నడూ ఉండదు కాబట్టి ఇప్పుడు ఘటజ్ఞానము ఘట జ్ఞానము ఆకాశ సదృశమైన జ్ఞానం కంటే భిన్నంగా ఎన్నడూ ఉండదు ఏమంటే ఘట ఘటజ్ఞానం లేదే ఘటము లేదు కాబట్టి మనకంటే భిన్నంగా ఉన్నట్లు కనబడుతాయే కానీ వాస్తవంగా ఏది నాకంటే భిన్నంగా లేదు నేను ఆకాశాన్ని చూస్తున్నానండి నేను ఆకాశాన్ని తెలుసుకుంటున్నాను చూస్తున్నాను అంటే అదే విషయాన్ని నేను పరి పరి కల్పన కల్పాలతో చెప్తూ ఉంటా అనేక కల్పాలు అంటే ఈ డైరెక్షన్ ఆ డైరెక్షన్ ఆ డైరెక్షన్ ఆ డైరెక్షన్ సేమ్ పాయింట్ ఎందుకంటే ఆ భేదాన్ని మరి కొంచెం క్లేశం ఉంటుంది కదా నేను మీరు ఒకటే అంటే ఇట్రైన్లో మాట్లాడుతున్నాడని కంగారు అవకాశం ఉంది మీరు చూడండి నేను ఆకాశాన్ని తెలుసుకుంటున్నాను ఇప్పుడు నా చే నేను ఆకాశాన్ని ఎలా తెలుసుకుంటున్నాను ఆకాశాన్ని వ్యాపించి తెలుసుకుంటున్నానా ఆకాశాన్ని వ్యాపించకుండా తెలుసుకుంటున్నానా బిఫోర్ యూ ఆన్సర్ దర్ క్వశ్చన్ ఐ రాస్కర్ అదర్ క్వశ్చన్ ఈ దీపం ఈ టేబుల్ని ప్రకాశింపజేస్తుంది ఆ టేబుల్నంతా కూడా కవర్ చేసేసి వ్యాపించి ప్రకాశింపజేస్తుందా వ్యాపించకుండా ప్రకాశింపజేస్తుందా వ్యాపించి ప్రకాశింపజేస్తుంది అదేవిధంగా నేను ఆకాశాన్ని వ్యాపించి ఆకాశాన్ని తెలుసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ అక్కడ అన్నప్పుడు ఇక్కడా అక్కడ అన్నప్పుడు ఆత్మ చైతన్యము రెండింటినీ కూడా వ్యాపించి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ అక్కడ నేను అంటున్నా నేను తెలుసుకుని కదా ఇక్కడ అక్కడ అని అంటున్నా ఇప్పుడు నేను ఎక్కడున్నాను ఇక్కడ ఉన్నానా అక్కడ ఉన్నానా నేను రెండింటినీ వ్యాపించి ఉంటాను వ్యాపించుంటాను కానీ భ్రమేమన కలుగుతుంది ఇక్కడ ఉన్నానో అక్కడ లేనని భ్రమ కలుగుతుంది ఎందువల్ల దేహాభిమానం వల్ల నేను దేహం అనుక్కోవడం వల్ల వాస్తవం ఏమిటంటే దేహమును నేనే వ్యాపించాను ఇక్కడా అది కూడా నేనే వ్యాపించాను అక్కడా నేనే వ్యాపించాను ఈ పరిస్థితి ఇలా ఉండగా నా స్వరూపము ఆకాశ సదృశమైన తెలుసుకోవడానికి బదులుగా వీడికి ఈ దేహము తెలుసుకుంటాడు దాంతో వీడి ఇక్కడ అక్కడ దూరంగా ఉన్నట్టు భిన్నంగా ఉన్నట్టు వీరికి భ్రమకమవుతుంది కాబట్టి దేహము నేను అని అనుకోవడం మానేసి ఆ అసత్యం నుంచి బయటపడి ఆకాశ సదృశమైనటువంటి జ్ఞానము రూపంగా ఉన్నప్పుడు మీకు అనుభవం స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఏమిటంటే మన చేత నాచే తెలియబడే సర్వము నా చైతన్య స్వరూపం ముందే ప్రకాశిస్తోంది ఆ చైతన్యంలోనే దేశం ప్రకాశిస్తోంది కాలము ఆ చైతన్యంలోనే ప్రకాశిస్తుంది సకాలం వస్తుభేదములు ఆ చైతన్యంలోనే ప్రకాశిస్తున్నాయి మీకు ఒక్కటే రహస్యం అండి మీరు గెలాక్సీకేసి చూస్తున్నారు మైక్రో టెలిస్కోప్తో గెలాక్సీకే చూస్తున్నారు మీ చేత చూడబడే గెలాక్సీ అక్కడ ఉందా మీలో ఉందా మీలో ఉంటుంది ఉంటుందండి చూపులో అయితే మనం అలవాటు పడతాం ఏమని అది అక్కడెక్కడో దూరంగా ఉంది అని అలవాటు పడతాం ఆ దూరం ఎక్కడుంది అది కూడా ఆ దూరం కూడా మీలోనే ఉంటుంది దూరం అనే భావనను విడిచి దూరమే ఉండదు కాబట్టి దూరంగా ఉన్న గెలాక్సీ మీకు ఆ మధ్యలో ఉన్న దూరము ఈ దేహమే నేను అనుకుంటున్న ఈ దేహము ఈ సర్వము ఒకే చైతన్యంలో ప్రకాశిస్తూ ఈ దేహము నేనైతే మటుకు గెలాక్సీ దూరంగా ఉంది మధ్యలో ఓడ దూరం ఉన్నది కానీ దేహము నేను కాదు ఆకాశ సదృశమైన జ్ఞానము నేను ఇప్పుడు చెప్పండి ఈ జ్ఞానము ఆకాశ సదృశమైన జ్ఞానంలో భాగంగా ఉందా గెలాక్సీ జ్ఞానానికి అవతలు ఉందా జ్ఞానంలో భాగంగా జ్ఞానానికి అవతల అసలు ఉనికియే ఉండదు దెర్ ఇస్ నో ఎగ్జిస్టెన్స్ బియాండ్ ద నాలెడ్జ్ ఎర్ఫోర్ ఆకాశ సదృశమైన జ్ఞానము నేను ఈ భిన్న భిన్నములుగా భాషించేటువంటి జీవులు ప్రాణులు అవి కూడా ఏవి కూడా నాకంటే భిన్నంగా లేవు అని తెలుసుకుంటారు దీన్ని సర్వాత్మభావము అని అంటారు సో జ్ఞేయాభిన్నేన జ్ఞానేనా ఆకాశకల్పేనా జ్ఞానము ఆకాశ సదృశము జ్ఞేయాత్మస్వరూపా వ్యతిరిక్తే జ్ఞేయాభిన్నే అంటే ఇంకో అర్థం చెప్తున్నారు ఆయన మొదట బహుచన అర్థం చెప్పి ఇప్పుడు ఏకవలసిన అర్థం దగ్గరికి వచ్చారు ఇప్పుడు నేను చెప్పిన అర్థం దగ్గరికి వచ్చారు మీరు జీవితంలో పొందదగిన గమ్యం ఏమిటో తెలిసిన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోరు అది జీవితంలో పొందదగిన గమ్యం చాలామంది ఏమనుకుంటారంటే బాగా డబ్బు సంపాదించటం గమ్యం అనుకుంటారు అది గమ్యం కాదు ఎందుకంటే మనం సంపాదించిందంతా కూడా మనం విడిచిపెట్టి అవసరం పోతుంది లేదా మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాం పట్టుకు నీడేమీ లేదు డబ్బు డబ్బు విలువ ఏమిటో దాని మీద రాస్తారు గవర్నర్ సంతకం ఉంటుంది ఏమని వెన్ యూ గివ్ దిస్ వెన్ యూ రిసీవ్ దిస్ నోట్ యు గివ్ మెటీరియల్ వర్త్ హండ్రెడ్ రూపీస్ ఐ ప్రామిస్ ఐ ప్రామిస్ టు పే to this hundred, to the bearer of this bond, and the governance of the company. Kabatte, meeru ondha kaitham vaadi kitshi, vaadu ondha rupailu viluvenu material mih kitshtad hai, appude jani kui viluva. Meeru ondha kaithanne oa plastic sanchilva petti, in bhuvalo khappi pettiya ranu kondi jani viluva ento telushna? Sunna. <coughs> ఇంకా దీ దీన్ని ఎప్పుడైనా తీసి మీరు బ్యాంకుకి వెళ్ళి మా డబ్బులు కొనుక్కొందుకు అవకాశం ఉంది బ్యాంకులో వేస్తే అది లేదు బ్యాంకులో అంటే ఫిక్స్డ్ డిపాజిట్లో వేశారనుకోండి ఏమవుతున్నాయి వాళ్ళకి చూసుకుంటారు ఈ డబ్బులన్నీ కుదువ పెట్టిన సొమ్ములు ఉన్నా చూసారండి అలా వాటికి ఏమీ ఉండదు ఎందుకంటే వీడు ఉండేదంతా కాలం యొక్క ప్రవాహంలో మనిషి జీవితం ఎంతండి క్షణం అలా మహావేగంగా పోతాం వీడిపోతాడు అవతలకి వీడిపోయిన తర్వాత నేను లేగల్ హెయిర్ అని ఒక సర్టిఫికేట్ పెడతాడు ఒక వాడు కూర్చుకుంటాడు భుంజంతి ధూతా సృగణస్య వ్యక్తం వాడు వాడుపోతాడు ఇంకొకడు సర్టిఫికేట్ పెట్టి వాడు కూర్చుకుంటాడు ఈ విధంగా లక్ష్మిని పట్టుకున్నవాడు ఇంతవరకు ఎవడు పుట్టలేదు ఈ పైన పుట్టలేదు కాబట్టి అది జీవిత గమ్యం కాదు తర్వాత కీర్తి ప్రతిష్టల జీవిత అసలే కాదు కీర్తి ప్రతిష్టలు చాలా చంచలమైనవి మనుషులు ఎలా నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను రెండు వేల పదిలో నోబుల్ బహుమతి శాంతి బహుమతి గ్రహీత ఎవరో చెప్పండి చెప్పలేరు మీరు ఎందుకో తెలుసినా మర్చిపోయారు ఎవడో వచ్చిండే రెండు వేల తొమ్మిదిలో చెప్పండి సో చెప్పలేరు హెడ్ లైన్ ఉంటుండే మీరు హెడ్ లైన్లలో వ్యక్తుల్ని తప్పనిసరిగా మర్చిపోతారు హెడ్ లైన్లలో వ్యక్తుల్ని తప్పనిసరిగా మర్చిపోతారు హెడ్ లైన్లో ఉంటుండే మర్చిపోతారు ఇప్పుడు ఐశ్వర్య రాయి తర్వాత మిస్ యూనివర్స్ వచ్చిన ఇండియా ఎవరో చెప్పండి యూ కెనాట్ టెల్ ఈవెన్ ఐ కెనాట్ టెల్ ఇది అది మర్చిపోతాం హెడ్లైన్లో వచ్చింది మర్చిపోతాం మీ జీవితంలో మీరు హై స్కూల్లో ఉండగా మీకు మీ మనస్సుకి మీ మనస్సు మీ హృదయంలో ఒక చెరగని ముద్ర వేసిన మనిషి చెప్ప పేరు చెప్పగలరా చెప్పలేరా చెప్పగలరా భారతదేశానికి మూడు వరుసగా ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మనిషి పేరు ఎవరో చెప్పండి నంద గుల్జారీలాల్ నంద కానీ అది గుర్తుండదు మీకు మీకు విద్యార్థి దశలో కానీ లేక వివాహం చేసుకున్న తర్వాత గృహస్థుగా ఉన్నప్పుడు మీరు కష్టంలో ఉన్నప్పుడు మీకు భరోసా ఇచ్చి మీకు సహకారం చేసిన మనిషి పేరు మీరు చెప్పగలరా మర్చిపోతారా చెప్పగలరా మన జీవితంలో ఎత్కించి మార్పు తీసుకొచ్చి మొన్న ఒక దిశ నిర్దేశం చేసిన మనిషి వాడు వాడు హెడ్లైన్లో ఉండడు మీ హృదయంలో ఉంటాడు వాడి పేరు ఎవడికి తెలియదు మీకు తప్పింకోడికి తెలియదు హెడ్ లైన్లలో ఉన్న మనిషిని మొన్నటి మర్చిపోతారు ఈ కీర్తి ప్రతిష్టల కోసం ట్రాకులాడి వాళ్ళకి ఈ సత్యం తెలియదు వాళ్ళు సత్యం అనగల పబ్లిక్ మెమొరీ ఈజ్ వెరీ వెరీ షార్ప్ట్టుడే చాలా హలావి చేస్తారు మొన్నటి మర్చిపోతారు పబ్లిక్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్ కొంచెం పబ్లిక్ మెమరీ ఇప్పుడు ఏదైనా అపవాదం వచ్చినా కూడా అంతే ఏదైనా అపవాదం వచ్చినప్పుడు కొంచెం మీరు మొండిగేసి ముండివాడు రాజుగంటే బలవంతుడని ఒక సాంగతం కొంచెం మొండికేసి మీరు వారం రోజులు ఓపిక పట్టేస్తే ఆ తర్వాత అందరూ మర్చిపోతారు మీ ఇష్టం మీరు చూసుకోవచ్చు ఆ ఒక్క వారం రోజులు కొత్త స్కామ్ వచ్చేవాడు ఇది పోతుంది మర్చిపోతాను పబ్లిక్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్ కాబట్టి కీర్తి ప్రతిష్టలు అవి అసలు మనం వాటిని కోరనేకూడదు భోగాలను కోరమే కూడదు భోగాలను కోరితే రోగాలు వస్తాయి భోగే రోగ భయం మనం జీ తర్వాత పోనీ యజ్ఞయాగాది కర్మలు చేసి స్వర్గానికి వెళ్తాము అనుకుంటే అది కూడా బంధమే అది బంగారు సంఖ్యలు అది బంధమే మీరు కోరదగ్గది ఒక్కటే ఉందండి ఆత్మజ్ఞ అది తప్ప ఆత్మవారే ద్రష్టవ్య అది తప్ప మీ మిగతావన్నీ ఇన్సిడెంటలే మిగతావన్నీ వాటి దాన్ని అవి నడుస్తూ ఉంటాయి మనం ఆత్మజ్ఞానాన్ని ఫోకస్ చేసుకుని మన పని మనం చేస్తూ మనం అటువైపు ప్రయత్నించాలి జ్ఞే ఆత్మస్వరూపేణ అభిన్న జ్ఞేయాభిన్నేన మీ ఎరుక ఉన్నదే మీరు నిర్వికారంగా నిశ్చలంగా అలా ఎరుక ఆ రూపంగా నిలిచి ఉన్నప్పుడు ఆ ఎరుక మీరు తెలుసుకోవలసిన ఆ ఆత్మ ఆత్మతత్వం ఏది కలదు దానికంటే భిన్నమేం కాదు అదే ఇది ఇంకా మీకు వచ్చిన సమస్యలా ఏమిటంటే ఇంకా నాకు ఆత్మ తెలియలేదు అనే ఆ వెర్రి పోవాలంటే ఆ వెర్రి పోవాలంటే కాబట్టి ధ్యేయమైన ఆత్మ కంటే భిన్నము కాదు ఆ జ్ఞానము ఇప్పుడు జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం ఇక్కడ లక్త అవుతుంది ఈ అర్థంలోఫిత అవుతుంది గగనోపమాన్ ధర్మాన్ ఎబుద్ధ సంబుద్ధవాన్ సకల జీవులు కూడా గగనోపమా ఆకాశ సదృశాన్ వీళ్ళందరూ వీళ్ళ నేనొక్కడనే ఆకాశ సదృశమైన జ్ఞానం నేను ఒక్కడనే కాదు అందరూ అలాంటి వాళ్ళే ఇప్పుడు మేము మాండుత్యం చదువుకున్నాం కాబట్టి మా స్వరూపము ఆకాశము వంటి జ్ఞానము వాళ్ళు ఏమీ చదువుకోలేదు కాబట్టి వాళ్ళ స్వరూపం అది కాదు అని అనుకుంటే వీడికి ఏమర్థం కానీ లేదు కాబట్టి మాండత్యం చదువుకున్న వాడి స్వరూపము ఆకాశము వంటి జ్ఞానమే చదువుకోని వాడి స్వరూపం కూడా ఆకాశము వంటి జ్ఞానమే అది వాడు తెలుసుకో వాడు తెలుసుకోలేదండి నువ్వు తెలుసుకున్నావా లేదా అది పాయింట్ కాబట్టి అందరూ కూడా ఆకాశ ఆకాశము జ్ఞానమే స్వరూపముగా గలవారు అని తెలుసుకుంటాడు కాబట్టి ఇతరులను అజ్ఞానులుగా దర్శించేవాడు జ్ఞాని కాదు అజ్ఞాని వాళ్ళు లేరు అందరూ జ్ఞానస్వరూపులే అందరూ ఆత్మస్వరూపులే అని దర్శించేవాడే జ్ఞాని ఇయమేవా ఈశ్వర యో నారాయణాఖ్య ఈ రకంగా వడే ఈశ్వరుడు అండి వాడే నారాయణుడు నారాయణుడు అనే ఆయన ఎక్కడో ఒక ఆయన ఉంటాడని ఈ విధంగా వీళ్ళు చేసేటువంటి గలాభ ఎంత వీడే వీడే ఈశ్వరుడు వీడే నారాయణుడు నారాయణుడంటే నరశరీరమునందలి ఆత్మయే నారాయణుడు నారే హృదయే అయనం ఎస్య నరశీ నర అంటే మానవుని శరీరంలో హృదయంలో చైతన్యం ఏది కలదో అదే నారాయణుడు అంచేతనే జగత్తు సత్యము అని చెప్పేవాడు జ్ఞాని కాదు దేవుడు ఎక్కడో ఉన్నాడు అని చెప్పేవాడు భేదవాది వాడు జ్ఞాని కాదు భేదవాది గురువు కూడా కాదు భేదవాది కేవలము ఏదైనా ఉపాసనా సంబంధంలో మీకు ఏదైనా హెల్ప్ చేసే ఓ కోరికలు తీరడానికి ఈకో ఈ కర్మ చేస్తే ఈకో ఇది ఇలాగా ఏదో ఉంటుంది అంతవరకు ఉపయోగపడుతుంది తప్ప భేదవాది వాడి జ్ఞాని కాదు భేదవాది గురుస్థానానికి అర్హులు కాదు అభేదము బోధించిబడే గురు కాబట్టి ఈ భేదవాదులు వాళ్ళకి విషయం తెలియదు తెలియదు తెలియదని కూడా తెలియదు తెలియదు తెలియదని తెలిస్తే వాడు వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు వీడికి తెలియదు తెలియదని తెలియదు అంచేతనే వాడు అలాగే ఉండిపోతాడు కాబట్టి ఆత్మస్వరూపము తెలుసుకున్నవాడు ఎలా తెలుసుకున్నవాడు పరమాత్మ పరమాత్మయే పరమేశ్వరు ఆ పరమ పదం చూడండి చుట్టూ జగత్తు నామరూపాలతో వెలసిల్లుతోంది ఈ నామరూపాలకు అతీతమైన ఏ అఖండ సత్త అదే పరమేశ్వరుడు ఈ నామరూపాలన్నింటినీ శాసిం శాసించేటువంటి అతీంద్రియ శక్తి ఏది కలదో అదే పరమేశ్వరుడు నా హృదయంలో మూలంలో ఉన్న ఏ చైతన్యము కలదో అదే పరమాత్మ ఈ పరమాత్మే ఆ పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడే పరమాత్మ అని ఎవడు తెలుసుకుంటాడో వాడు జ్ఞాని వాడు దేవుడు అని తెలుసుకున్నవాడు దేవుడు దేవుడు దేవుడు నాకంటే భిన్నంగా లేడు అని ఎవడు తెలుసుకుంటాడో వాడు దేవుడు కాబట్టి దేవుడు యొక్క నిర్వచనం అది one who knows the self as god is god god your creation so christ also said my self and god are one and the same said and that is how we became christ until christ comes until jesus is alive my self and god are one and the same said that is how we became christ son and father are one and the same said కాబట్టి అది దేవుడి నిర్వచనం కనుక ఆ నారాయణాక్షుడు వాడే నారాయణ వాడికే నారాయణు అని పేరు ఆ జ్ఞానికే తం వందే అభివాదయే ఆ నారాయణ స్వరూపుడైన జ్ఞానిని నేను నమస్కరిస్తున్నాను అహంకార త్యాగాన్ని చేస్తున్నానని అర్థం తన ఆత్మస్వరూపం కంటే భిన్నంగా లేని వాడికి నమస్కారం చేస్తావు నమో మహ్యం నమో నమ నా కోసమే నమస్కారం నాకు నేనే నమస్కారం అంతకంటే అంటే ఆ అహంకార త్యాగమే నమస్కారార్థం ఎంతకంటే వేరే భేదగర్భ నమస్కారం ఏం లేదు ఇక్కడ ద్విపదాం వరం ద్విపదోపలక్షితనా పురుషాణం వరం ప్రధానం పురుషోత్తమమిర్థమమితిప్రాయ ఆయనే పురుషోత్తముండండి పురుషాణాం వరం ద్విపదాం వరం ద్విపద అంటే రెండు పాదములు గల రెండు పాదములు గల అంటే మనిషి అనర్థం మరి ఎవళ్ళైనా కొంతమందికి ఒక పాదమే ఉందనుకోండి వాడు రాడా అంటే ద్విపద ఉపలక్షితానాం పురుషాణం రెండు పాదములు గలవాడు గల ప్రాణి అన్నదానికి అర్థం మనిషనర్థం ఒక కాలు ఉన్నవాడు కూడా మనిషే కదా కాబట్టి మనిషి అనర్థం ఉపలక్షిత సమీపంలో ఉండి సూచిస్తుంది ఆ ద్విపద అన్నది కేవలం రెండు కాళ్ళు మాత్రం ఉన్నవాళ్ళు మాత్రమే ఒక కాలు లేకపోతే అసలు కాళ్ళు లేని వాళ్ళు మేము పరిగణనలోకి తీసుకోవటం కాదు దాని అర్థం అక్కడ రెండు కాళ్ళు ఉండడం కాదు ముఖ్యం రెండు కాళ్ళు అనే పదం చేత మనిషి సూచించబడతాడు దాన్ని ఉపలక్షితము రెండు కాళ్ళు ఉండడము అనే గుర్తుని బట్టి మనిషి అర్థం అంటారు అదే సో అటువంటి మనుషులలో శ్రేష్ఠుడు మనిషి అంటే పురుషుడు స్త్రీ కూడా అందరిలో శ్రేష్ఠుడు కాబట్టే వాడికి పురుషోత్తముడు అంటారు కాబట్టి పురుషోత్తముడు అంటే కూడా మనిషి రూపంగా ఉన్న జ్ఞానియే పురుషోత్తముడు ఉపదేనమస్కార్ఞానజ్ఞేయ జాతృభేదరహిత పరమాతత్వదర్శనం ఇహ ప్రకే ప్రతిపి ప్రతిపక్ష ప్రతిషేద్వరే प्रतिज्ञात भवती दिन्यान्दी। दिन्यान्दी। उपदेश उपदेष अंे आद्वता बोध आचार्युड़ आयने आ उपदेष आचार्युड़ नमस्कार सेना उपदेष नमस्कार मुखेना नमस्कार जैसे दवड़ आचार्युड़क आचार्य अं आत्मस्वरूप आचार ज्ञा आत्म तन आत्मस्वरूपाने नमस्कार से అభేద గర్భ నమస్కారం ఈ విధంగా నమస్కారం చేయడం ద్వారా ఆయన ఏం సూచిస్తున్నాడంటే పరమార్థతత్వ దర్శనము కలదు పరమార్థతత్వ దర్శనము అంటే చూడండి పరమార్థము అంటే కనబడేది దృశ్యము కనబ కనబడే దాంట్లో నామరూపాలు కనబడుతూ ఉంటాయి ఈ నామరూపాలకు అతీతమైనటువంటి యథార్థమైన వస్తువు దానికి పరమార్థ అని పేరు పరమార్థ తత్వము అంటే పరమార్థ అంటే యథార్థ ఇప్పుడు నెక్లెస్ అన్నారు అనుకోండి అది పరమార్థం కాదు అది ఇప్పుడు మీరు నెక్లెస్ అంటే వితథం అయిపోతుంది అది ఎలాగంటే నేనేం చేస్తానంటే ఒక క్రూసిబ్బుల్లో పెట్టి నెక్లెస్ని మఫుల్ ఫర్నిస్లో పెడతా ఏమిటా ఇది నెక్లెస్ ఓకే వెయిట్ అలా ఉండదు మఫసీలు ఫర్నీషర్లో రెండు నిమిషాలు పెట్టి ఇస్తాను ఏది నెక్లెస్ పోయిందా లేదా కాబట్టి నెక్లెస్ పరమార్థం కాదు అది వితథము బంగారము అన్నారనుకోండి పెట్టండి మఫుల్ ఫర్నీషర్లో ఎంతసేపు పెడతారో ఏ ఫర్నీషర్లో పెట్టినా పెట్టండి అది ఏమన్నా మారుతుందా అది తథ నెక్లెస్ వితథము ఇది తథ మారదు కాబట్టి ఆ ఆ యథార్థము అంటారు దాన్ని వితథము యథార్థము యథాతథము అని కూడా అంటారు యథాతథము తథ యథా తథ తథా యథ తథా విగతం తథా నెక్లస్ అంటుండగానే పోయింది వితర్థం కాబట్టి యథార్థమేదో అదే పరమార్థం అదే సత్యవస్తువు పరమార్థ తత్వం దాన్ని సాక్షాత్కరించుకోవాలి పరమార్థ తత్వ దర్శనం ఆ పరమార్థతత్వము అంటే ఆత్మతత్వము అది ఏ విధంగా ఉంటుందో తెలుసునా జ్ఞాతృ జ్ఞేయ జ్ఞా జ్ఞా జ్ఞాన జ్ఞేయ జ్ఞాతృభేదరహితం ఇప్పుడు నేను అమ్మను తెలుసుకున్నాను చూడండి ఇప్పుడు మీరు ఆలోచించండి తెలివి ఉంటే తెలుసుకుంటారా తెలివి లేకుండా తెలుసుకుంటారా తెలివి ఉండే తెలుసుకున్నాను అంచేతనే తెలివి వచ్చింది అంటారు తెలివి వచ్చిందా అని అడిగారనుకోండి లేదు ఇంకా తెలివి రాలేదు అని వాడు సమాధానం చెప్పారంటే అర్థం అడిగి తెలివి వచ్చినట్ట రానట్ట వచ్చింది కాబట్టి తెలివి తెలివి వచ్చాకనే ప్రశ్న అడుగుతున్నారని తెలుసుకోండి కాబట్టి తెలివి వచ్చాక బొమ్మను తెలుసుకున్నాను కాబట్టి బొమ్మను తెలుసుకున్నాను అంటే ఆ బొమ్మ వచ్చి మెదళ్ళలో దూరేసి తెలుసుకున్నానా ఏమి తెలివియే బొమ్మ రూపంగా అయింది ఆ ఎరుకయే బొమ్మ రూపాన్ని పొందింది నేను తెలుసుకున్నాను మరి నేనెవరు అది ఎరుకే మరి తెలుసుకోవడం ఏమిటి అది ఎరుకే ఈ ఎలా ఉందో చూడండి ఒక క్యానవాస్ బంగారు ప్లేట్ మీద దేవాలయాల్లో బంగారు ప్లేట్స్ పెట్టి బొమ్మలు వేస్తూ ఉంటారు బంగారు బంగారు ప్లేట్లను మొదలు పెడతారు మొదలు పెడితే దాంట్లో కొంత బంగారం పోయిందని మళ్ళీ ముందు బంగారం అని మొదలు పెడితే అది అలాగే ఉంటుంది ఆ కాంట్రడిక్షన్ ని మనమే క్రియేట్ చేస్తాం సో ఆ కాంట్రడిక్షన్ మనం క్రియేట్ చేయకుండా ఉండాలంటే రాతి దేవాలయము దేవాలయం దేనితో కడతారండి రాతితో కడతారు దేవుణ్ణి రాతితో చేసినప్పుడు దేవుడి చుట్టూ ఉండి బంగారం ఎందుకండి వీళ్ళ చారుస్తున్నాము కూడా చాలా బుర్రోర్ర మాట రాదు కాబట్టిదంతా చూస్తుంటే కొంచెం ఆశ్చర్యం కనిపిస్తుంది అంటే వేదాంతం కొంచెం తలకెక్కి అలా అనిపించమో ఏమో నాకు తెలియదు అలా అంటారు వాళ్ళు దీనికి వేదాంతం తలకెక్కింది అంటారు సరీవే సో ఈ బంగారపు రాగి రేకు బంగారపు రేకులు పెడతారు దేనికి ఆ గోడలకి మరి బంగారపు రేకులు పెట్టిన తర్వాత దానికి ఏదైనా ఒక చిత్రం ఏదైనా ఉంటే బాగుంటుంది కదా ఓ బొమ్మ ఉంటే బాగుంటుందని మళ్ళీ దాని మీద ఇంకో ఐడియా వాడెవడో బొమ్మ చెక్కాడు ఆ బొమ్మలో రాముడు రావణుడు రాముడు బాణాలు వేస్తున్నాడు రావణుడు బాణాలు వేస్తున్నాడు ఇప్పుడు ఆ రాముడు ఏమిటండి బంగారము రావణుడు ఏమిటి బంగారము బాణాలేమిటి అది బంగారమే జ్ఞాతుడు జ్ఞాన జ్ఞేయ భేదరహితం జ్ఞానం పరమార్థ తత్వం దాన్ని సాక్షాత్కరించుకోవటము ఈ ప్రకరణల్లో దాన్ని బోధించటమో ఆచార్యుల యొక్క అభిప్రాయం ఆచార్యులు ప్రతిపాదయుషితం ఇషితం అంటే ప్రతిపాదయుతం ఇష్టం దాన్ని ప్రతిపాదించాలి దాన్ని నిరూపించాలి అని ఆచార్యుల యొక్క అభిష్టం ఈ ప్రకరణలో దాన్ని ఎలా నిరూపిస్తారు ఎవరన్నాయి జ్ఞానము జ్ఞేయము జ్ఞాత ఏ చూపు చూడబడేది చూచేవాడు చూచేవాడు చూపుతో చూడబడేదాని చూస్తున్నాడు ఏమండి ఇప్పుడు చూడబడేది చూపుకి బయట ఉంటుందా చూపులో అంతర్గతమై ఉంటుందా చూపులో అంతర్గతమై ఉంటుంది చూచేవాడు చూపులో అంతర్గతమై ఉంటాడు చూపు బయట చూసేవాడు ఉంటే వాడు తలకేవాడేది చూస్తాడు కాబట్టి చూచేవాడు చూడబడేది చూపులో అంతర్లీనమైపోయి అద్వయ అద్వయమైన చూపు మిగులుతుంది ఏమండి భేదము ఉన్నది అని చెప్పి వాడిని భేద నిరాకరణమే అద్వయ ఆత్మ దర్శనము అనుభవానికి అజ్ఞానం కారణంగా అనుభవానికి వస్తూ ఉండేటువంటి భేదాన్ని నిరాకరించడమే మనం చేయాల్సింది తప్ప ఇంకా అంతకంటే వేరే ఏమీ లేదు అని చెప్తనే ప్రతిపక్ష ద్వారే ఈ అభేదాన్ని ప్రతిపాదించటం మీ యొక్క అభీష్టం కదా మీరు ఎలా ప్రతిపాదించదలుచుకుంటున్నారు అంటే ప్రతిపక్ష ప్రతిషేధత్వాదేనా అభేదానికి ప్రతిపక్షులు ఎవరు భేదవాదులు జ్ఞానం వేరు జ్ఞేయం వేరు జ్ఞాతం వేరు నేను వేరు దేవుడు వేరు జగత్తు వేరు అని ఈ రకంగా ఈ భేదవాదులు చేసే కల్లోలం ఇంత అంతా కాదు సో ఈ భేదవాదులు వాళ్ళే ప్రతిపక్షం వాళ్ళంటే మనుషులని కాదు ఆ వాదాలే ప్రతిపక్షం ఆ వాదాన్ని స్వీకరించి మనుషులతోటి మనకి తగాదా లేదండి ఐడియాస్ తోటే తగాదా భేదమే సత్యము అనే ఐడియాతోటి మనకి సమస్య తప్ప మనిషిలేముంది వాడు ఆత్మస్వరూపులే ఎప్పుడొచ్చి తెలియక ఏదో అలాగా అంటూ ఉంటాడు తెలియక అలా అంటూ ఏం చెప్తాం ఇప్పుడు పెద్ద వేషం వేస్తాడు పెద్ద పీఠం మీద కూర్చుంటాడు ఏదేదో మాట్లాడతాడు పోలనండి ఆయన పెద్ద స్థానంలో కూర్చున్నాడు ఆయనకు దండం పెట్టి అవతల పోతే పోలడు మరి ఆయన చెప్పి ఆయనకి చెప్పేది ఏమీ లేదు ఆయన చెప్పేది ఏమీ లేదు నువ్వు ఆయన చెప్పింది పట్టుకుంటే గోతులో దిగినట్టు ఏం చెప్తాడే ఆయనకి ఏమన్నా తెలిస్తే కదా మీరు చెప్పడానికి తెలియదు నేను మోమాటంగా అన్నాను మరేమో ఎందుకంటే తెలుసున్న వాడిని నెతిమే పెట్టుకోవచ్చు తెలియని వాడు చెప్తుంటే ఏమంటారు దండం పెట్టి పక్కే తప్పుకుంటారు సో వెరీ వెరీ పికూ లేజ్ తెలియని వాడిని ఏమంటాం పోయి ఎనీవే ఇటువంటి ప్రతి ప్రతిపక్షాలు ఏవైతే ఉంటాయో ఆ వాదాలను అన్నింటినీ వాటిని నిరాకరించడం మనిషి మీద అబ్జెక్షన్ ఉండదు మనిషి మనవాడే ఆత్మస్వరూపే అని వాడు అజ్ఞానాన్ని పంచిపెడుతూ ఉంటాడు ఆ అజ్ఞానాన్ని ఖండించటం ద్వారా జ్ఞానాన్ని నిరూపించటము ఆచార్యుల యొక్క అభిప్రాయము అని వాడు ప్రతిజ్ఞ చేసినట్టు అయింది ఈ నమస్కారం చేయడం ద్వారా నేను ఇటువంటి అభి అభేదాన్ని మీకు నేను నిరూపిస్తాను అని ప్రతిజ్ఞ చేసినట్లే నమస్కార శ్లోకంలో అంత అయిపోయింది